కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఏడవ చాప్టర్ కనకరాజుగారి ప్రహసన డాక్టర్ తోలేటి కనకరాజుగారు మా కుటుంబ స్నేహితులు కాకినాడకు దగ్గర్లో ఉన్న రామచంద్రపురంలో ఉండేవారు మా కుటుంబాలు తరచూ కలుస్తుండేవారం కనుక రాజుగారికి కూడా మా నాన్నగారిలాగా నాటకాల్లో వేషం వేయటం సారదా వీరిద్దరూ కలిసి కొన్ని నాటకాల్లో నటించారు కూడా అలాగా నాటకాలున్నప్పుడు రామచంద్రపురం నుంచి మా ఇంట్లోనే బస్ వచ్చి మా ఇంట్లోనే బస్సు చేసేవారు కనుక రాజుగారు డాక్టరు యాక్టరు హ్యూమరిస్ట్ ఆయన వచ్చారంటే చెప్పలేనంత కాలక్షేపం అందరితో సరదాగా కబుర్లు జోక్సు చెప్పి నవ్వించేవారు మేము కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్కి దాదాపు ఎదురుగా ఉన్న పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం మా ఇంటికి ముందు వెనక పెద్ద ఆవరణ తోట ఉండేది ఆ ఆవరణలో రెండిళ్ళు ముందున్న పెద్దింట్లు మేముండేవారు వెనకాల ఉన్న చిన్న ఇంట్లో మరో కుటుంబం ఉండేవారు రెండిళ్లవారికి రెండు పాయఖానా దొడ్లున్నాయి రెండో ఇంటివారి ఆవరణ కూడా దాటి మరొక తరుపు తెరుసుకుని వేడితే అక్కడ పెద్ద ఖాళీ స్థలంలో రెండు విశాలమైన ఇటికేరాళ్లు పరిచిన పూర్వకాలపు పాకీదొడ్లు కనపడతాయి వాటికి ఎత్తైన గోడలు ఆ దొడ్లు దాటాక మళ్లీ చిన్న ఖాళీ స్థలం అక్కడ మరొక తలుపు అందులోంచి పాకివాళ్లు ఉదయమే వచ్చి దొడ్లు బాగుచేసి వెళ్లేవారు దొంగతనాలు జరుగుతాయని పగలు పది గంటలు దాటాక ముందు తలుపు వెనక తలుపులకు తాళం వేసేవారు మా రెండిళ్ల వాళ్ల దగ్గర తల తాళం ఉండేది ఒకసారి మా కనకరాజుగారు మా ఇంటికొచ్చారు పది గంటల ప్రాంతానికి కక్కూసు దొడ్డికి వెళ్ళినట్టున్నారు పాపం ఎవరూ గమనించలేదు రెండో ఇంటి వాళ్లు అలవాటు ప్రకారం తాళం వేసేసి వాళ్ల పనుల్లో వాళ్లున్నారు ఓ గంట దాటింది కనకరాజుగారిని స్నానం చేసి భోజనానికి రమ్మని చెప్పమంది అమ్మ ఆ రోజుల్లో మా ఇళ్లల్లో భోజనాలు పది పదకొండు గంటలకే చేసేవాళ్ళం అన్నయ్యా నేను ఎంత పిలిచినా కనకరాజుగారు అక్కడలేరు ఎవరికీ చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్ళుంటారని నాన్నగారు ఆశ్చర్యపడ్డారు ఇలాగా వెనకింటివారి స్థలంలో ఉన్న కరివేపాకు చెట్టునుంచి కరివేపాకు కోసుకురమ్మని అమ్మ నన్ను పంపించింది నేను వెళ్ళి కోస్తుంటే పక్కనున్న ఎత్తుగోడమీదనుంచి పెద్ద నవ్వు వినపడింది అటు చూశాను అంత పెద్ద ఎత్తుగోడమీద టీవీగా కాలుమీద కాలేసుకుని పళ్లన్నీ కనపడేలాగా నవ్వుతూ కనకరాజుగారు కనపడ్డారు నాకంగారులో ఆయన పళ్లన్నీ ఇంకా పెద్దగా కనపడి పిచ్చిముఖంలాగా కనబడింది అంతే ఆ కరివేపాకు అక్కడే పారేసి ఒక్క పరుగులో ఇంటికి ఆయాస్ ఆయాసపడుతూ నానగరు కనకరాజు గారికి పిచ్చెక్కింది ఎందుకో గోడెక్కేశారు అక్కడ కూర్చుని నవ్వుతున్నారు నాకు భయంగా ఉంది మీరు వెళ్ళండి బాబు అన్నాను భయపడుతూ మా కుటుంబ సభ్యులందరం ప్రక్క ఇంటి అక్కడికి చేరుకున్నాం భయం వల్ల నేను సీత నాన్నవాన్ని వెనకాల నక్కి కూర్చున్నాం అప్పటి ఆ దృశ్యం చూస్తే ఎవరైనా సరే కనకరాజు గారికి పిచ్చే అనుకుంటారు మా నాన్నగారు మాత్రం అర్థం చేసుకున్నారు మహాన్భావా ఇంకా కిందకి దిగండి అన్నారు ముందు నిచ్చెన తెప్పించి నన్ను దేంపండి తర్వాత నాకా ఈ గతి ఎందుకు పట్టిందో చెబుతాను అన్నారు కనకరాజుగారు నాన్నగారి సహాయంతో నిచ్చెని మీద నుంచి దిగారు దిగాక చెప్పారు ఆయన పడ్డపాట్లు ఆయన పది గంటల ప్రాంతానికి దొడ్లోకి వెళ్లారట చూసుకోకుండా వెనకాలింటి వాళ్లు యథాప్రకారం దొడ్డి తలుపులకి తాళం వేశారట ఒక గంటసేపు కనకరాజుగారు తలుపు తట్టి తట్టి అరిచారట దొడ్లు ఇంటికి చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన అరుపులు పాపం ఎవ్వరికీ వినపడలేదు దొడ్డి గోడలేమో చాలా ఎత్తు బహు కష్టం మీద నెమ్మదిగా గోడపైకి ఎక్కగలిగారు కానీ క్రిందకి దూకడానికి భయపడ్డారట ఎవరో ఒకరు వైపు రాకపోతారా అని చూస్తుంటే ఆయన అదృష్టం కొద్దీ నేను వెళ్లడం నా దురదృష్టం కొద్దీ డాక్టరు యాక్టరు మేధావి అయిన కనకరాజుగారు గోడ మీద కూర్చొని ఉండడం చూసి పిచ్చెత్తి అనుకోవడం దడుచుకోవడం తటస్థించింది ఆ వైపు ఎవరూ వెళ్లకుండా కనకరాజుగారిని గోడ మీదే వదిలేస్తే ఆ సమయంలో హోరుగాలితో పెద్ద పెట్టును గాలివానొస్తే ఏమై ఉంటుంది నాన్నగారు అని అడిగాను కనకరాజుగారేమీ సామాన్యుడి కాదు అతి తెలివయినవాడు బహుచమత్కారి ఏదో ప్లాన్ వేసి ఎలాగోలాగా సాధించి సమర్థతతో కిందకు వచ్చేసుదురు అన్నారు నాన్నగారు అందరం నవ్వాం